తాను ఏమనుకున్నాడన్న దాంతో ప్రయోజనం లేదు తాను అనుకున్నవన్నీ మారిపోతూ ఉంటాయి దీనికి ఒక ఉదాహరణ చెప్తాము చిన్నపిల్లలు పుట్టగానే పెద్దవాళ్ళందరికీ వేరే పని పడాలేదు వెళ్ళి ఏం చేస్తారయ్యా అంటే ఈ పిల్లవాడు ఫలానా వాడి ఉన్నాడండి అంట ఏ పోలికో ఏ చాలికో అప్పుడే ఏం తెలుస్తుంది పుట్టగానే వాడికి నిజ వ్యక్తిత్వం వచ్చిన తర్వాత ఓ పాతికేళ్ళు వచ్చేటప్పటికి వాడు ఏ పోలికలో ఉంటాడో ఏ చాలికలో ఉంటాడో తెలుస్తుంది ఇంకో పాతికేళ్ళు వస్తే దవడాలు జారిపోయి వృద్ధాప్యంలో ఎవరి పోలికలో ఉన్నాడో అంతకంటే బాగా తెలుస్తుంది ఇంకో పాతికేళ్ళు వస్తే పోల్చుకోవడానికి వీలు లేనిటువంటి పరిస్థితిలోకి మరీ వస్తాడు ఇప్పుడు ఏ పోలిక అన్నట్టు ఏ చాలిక అన్నట్టు ఇంకా అనుకుంటూ ఉంటాడు అనమాట జీవితం అంతా ఎప్పుడు ఇంతే గోల వాడు పుట్టిన దగ్గర నుంచి వాడి గురించి ఎవడనుకోవడం వాడు ఎవడి గురించనా అనుకుంటూ ఉంటాం ఈ అనుకోవడం మాయాజాలంలో పడిపోతూ ఉంటాడు నేను అలా అనుకున్నానండి అంటాడే నేను అనుకున్నదే సత్యం ఎదుగు అవుతుంది ఉన్నది ఈ గులాబీ పువ్వు ఎర్రగా ఉందని అనుకున్నానండి కానీ ఇదేమో తెల్ల కావాలి సత్యవస్తువు ఎలా ఉన్నదో గుర్తించడం రావాలి కానీ అనుకోవడం అనే వర్ణద్రవ్యాన్ని దానికి జోడించడం వల్ల ప్రయోజనమే ఉంది స్ఫటికలింగం యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా జ్యోతిర్బిందు ఉంటే మరలా ఇప్పుడు ఏం చేశాం దాని పక్కన నీల వస్త్రము ఎర్రని వస్త్రము రక్తవస్త్రమో ఏదో ఒక వర్ణం పెట్టి అది అలా ఉంది ఎలా ఉంది అలా అనుకున్నానండి అలా అవలేదండి అంటే కాబట్టి మానవ జీవితం అంతా పెద్ద మనసన్న మాయ దేంట్లో ఉన్నట్టు ఇప్పుడు అనుకోవడంలో ఉంది ఏది అనుకో మాకు అసలు ఫస్ట్ పాయింట్ సాధకులు అందరూ ఏం చేయాలంటే ఇప్పుడు ఏది అనుకోకూడదు అట్టమంట ఉన్నది గమనించడాన్ని నేర్చుకోవాలి చాలా సాధకులకు కూడా దర్శనాలు కలుగుతుంటాయండి దర్శనం ఉన్నది ఉన్నట్లుగా గుర్తించి ఉన్నది ఉన్నట్లుగా ఉంటే సరిపోతుందిగా కానీ ఏమని చేస్తాడు ఏదన్నా దర్శనం కలగగానే ఈశ్వర అనుగ్రహం వలన దాని గురించి ఒక ఊహ చేస్తాడు అనుకుంటాడు అనమాట ఇది సవికల్ప సమాజ నిర్వికల్ప సమాజ అన్న ఆలోచన రాగానే నువ్వు ఎక్కడికి పడిపోయావు అప్పుడు ఇది స్వప్న సాక్షాత్కారమా యార్థ ఆత్మ సాక్షాత్కారమా అయిపోయా ఈ అనుకోవడం అన్న గొడవ రాగానే స్వరూప జ్ఞానంలో నుంచి అంటే ప్రత్యేగాత్మ నుంచి మనసు స్థానంలోకి వచ్చేసి ఈ సత్యాన్ని తెలుసుకోవాలన్నమాట దెర్స్ నో ఎక్స్ప్రెషన్ అట్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోవాలి దానికి ఎక్స్ప్రెషన్ ఏ లేదు వ్యవహారం లేదు అది ఉన్నది ఉన్నట్లుగా ఉంది స్వకీయంగా ప్రకాశ స్వప్రకాశంగా ఉంది అలా స్వప్రకాశంగా ఉండటాన్ని అలవాటు చేసుకోవాలి విపాసన అలా చెప్తారు అందుకే విపాసన ధ్యానంలో ఆరు రోజుల పాటు నిన్ను మౌనంగా కూర్చోబెడతాను సాయి లైన్గా కూర్చోబెడతారు గట్టిగా మాట్లాడితే రెండు వారాలు కూడా కూర్చోబెడతారు ఏం చేయ నువ్వు అనుకోవడం మానేవయ్యా అంటాడు అక్కడ ఒకటే సాధన ఆ ఆరు రోజులు ఏం చేయాలయ్యా అంటే నువ్వు అనుకోవడం మానేవి ఒకే ఒక పని ఎందుకని మామూలు రోజువారీ జీవితంలో ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాడు ఇవాళ బీరకాయ కూర పప్పు వండితే బాగుంటుందా బీరకాయ కూర పెసరపప్పు వేసి వండితే బాగుంటుందా ఇవాళ బీరకాయ కూర పచ్చడి చేస్తే బాగుంటుందా ఈ అనుకోవడంతోనే సరిపోతుంది జీవితం అంతా ఏదైనా బీరకాయ పీచు పీచే కదా నువ్వు ఏం చేస్తే ఏమిటి ఇలాగా లోపలికి వెళ్ళిన తర్వాత బెడకల్లేపళ్ళు పడిన తర్వాత దానికి అడ్రస్ ఉందా బాట పుట్టిన దగ్గర పోయే లోపల ఎన్ని తిన్నావు ఏమైనా అడ్రస్ ఉందా ఏమైనా రిజిస్ట్రీ ఉందా లేదు కదా కాబట్టి మానవ జీవితంలో ఇంద్రియార్థములన్నీ ఇంద్రియ ధర్మములన్నీ ఐదు ఐదు ఇరవై ఐదుగా ఉన్న సమస్తం గట్టిగా మాట్లాడితే ప్రత్యేగాత్మ కూడా అనుకోవడంతోనే వచ్చింది వాస్తవానికి నువ్వెవరై ఉన్నావు కూటస్థుడై ఉన్నావు బ్రహ్మాండాధిష్టాన సాక్షివి మరి నువ్వు అక్కడుండవలసిన వాడివి ఈ అనుకోవడం అన్న తగాతో బ్రహ్మకర్మ సమారభే ప్రారంభమైంది ఆయన కూడా అనుకున్నాడు ఓసారి ఈ బ్రహ్మాండాన్ని సృష్టిస్తే బావుండు అనుకున్నాడు అవతార్ మెహర్ బాబా అంటాడు తన కన్యమైన ఏదైనా సృష్టించి దాంట్లో తనను చూసుకోవాలని పరమాత్మ అనుకున్నాడు ఓసారి అనుకున్నాడు ఆయన మనలాగే రోజు అనుకోవాల్సిన పెళ్ళే ఓసారి అనుకుంటే చాలు సృష్టి అంతా వచ్చేసి మనం ఈ అనుకోవడం అన్న ఈ సృష్టి అంతా ముడిపడి అనుకోవడం మానేసిన వాడు ఎవడు సాధకుడు నీ సాధన ఇప్పుడుతో కృష్ణానంద మఠం వారిది పూర్తయిందండి సుందర చైతన్యానందుల వారికి పొందు ఆత్మ చైతన్యమాశ్రిత్య దేహేంద్రియ మనోదిహ స్వకీయార్థు వర్తంతే సూర్యాలోకం యథా జనా ఆత్మ అచలం అనియు చెలించునవి ఇంద్రియ మనోబుద్ధులే అని గడిచిన శ్లోకం ద్వారా గ్రహించి తిని ఏం చెప్పారు అచలం ఏమండి అచలం అన్న పదం ఏదో అసలు మీరు ఆత్మకు వర్తింపజేయకూడదండి అనే సిద్ధాంతాలు ఇవాళ కూడా చాలా కనబడతాం కాలే కలియుగంలో ఎక్కడికి వెళ్ళినా అని పీఠాలలో